మూడు వందల డెబ్బై ఎట్టు వేగించేయందు ఇందుకేగురేసి తర కాండ్లు వెట్టివేమి సేయుమంట వెన్నడించేరిపుడు ఒంటికాల కుంటి కుంటి ఊరి బందెలకు చిక్కి పంటదాక దున్నెనొక్క పశురము గంటు గంటులాకలొత్తి కల్లల నడి పంట కుంటివాడు కావలుండి కుప్పలేరుపరచే కలది కుక్కి మంచము కన్నవారెల్లా పండేరు కలతో దొగ్గి నంబలి తావ కూళ్ళు వెలిగంతల కొంపలు వీడుబట్లు చూపేరు కలవరులెందులో నా తప్పు వెదకేరు ఒళ్ళు చెడ్డ వాడొకడు ఉభయ మార్గము కళ్ళ దొర పుట్టుబడి కడుగట్టీ నీ చల్లని శ్రీ వెంకటేశ సకల లోక పతివీ ఇల్లిది నేసర నంటిమిందరి నీ కావవే